అంటే నువ్వేం చేశానో అదేగా మూలం ఆ వేలికి వంగ ఆ దేనినైనా నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే ఆసక్తి ఇవిడెందుకు మొదటి వేలుకి పెట్టుకుంది ఆసక్తి ప్రతిఫలం రిజల్ట్ ఓరియంటెడ్నెస్ ఆసక్తి అంటే ఏమి లేదు ఎనీథింగ్ దిజల్ట్ ఓరియంటెడ్ ప్రతిఫలంతో నాకు పని లేదు అప్పుడేమైంది ఇప్పుడేమైంది నిరాసక్త అనాసక్త మూడు పదాలు ఉన్నాయి ఆసక్తి నిరాసక్తి అనాసక్తి కాబట్టి భగవద్గీత పేరేమిటి అనాసక్తి యోగం పొద్దుని చెప్పే మొదటి మాట పాఠ మొదలు పెట్టింది దాంతోనే కాబట్టి అనాసక్తి యోగం ఆసక్తిలో ఉంటే నిరాసక్తి ప్రతిఫలం వస్తుంది ఒకప్పుడు ఒకప్పుడు రాదు వచ్చినప్పుడు ఆసక్తితో ఉండదు రానప్పుడు నిరాసక్తి ఈ ద్వంద్వలు లేవు ఎవడైతే ప్రతిఫలంతో దృష్టి లేకుండా చేస్తా అప్పుడేమయ్య నాకేం పని లేదు చేయడమే నా పని అంతే అవచ్చా అవ్వ పోవచ్చు దానిలో ప్రతిఫలంతో అలాసక్తి ఉండాలి కానీ ప్రయత్నంతో కాదు ప్రయత్నంతో అంటే ప్రయత్నంతో పెట్టుకున్నాం మనకు ఏమైపోతాం తమో గుణం వస్తుంది ప్రయత్నంతో పెట్టుకుంటే తమో గుణం వస్తుంది ప్రతిఫలంతో పెట్టుకున్నా మరి ప్రతిఫలంకి అనుగుణంగానే ఉంటుంది గాలి ఎందుకు ఇస్తుంది ఈ సృష్టిలో చాలా తొంభై శాతం ప్రతిఫలంతో పని లేకుండా జరుగుతుంది సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తున్నాడు చంద్రుడు ఎందుకు ప్రతిఫలిస్తున్నాడు సముద్రం ఎందుకు ఘోషిస్తుంది కొండ ఎందుకు కదలకుండా ఉంది వర్షం ఎందుకు పడుతుంది చెప్పగలవా ప్రతిఫలం ఏం లేదే ఎందుకు చిగురిస్తున్నాయి ఎందుకు పూస్తున్నాయి జీవులు ఎందుకు ప్రవర్ధమానం అవుతున్నాయి ఒక్క మనిషి ఒక్క మనిషి ప్రతిఫలం అన్న బుట్టలో పడ్డాడు పడి గెలగెలా కొడుకున్నాడు వాడే తయారు చేసుకున్నాడు ఆ బుట్ట జీవులకు ఏది ఏనికి లేదే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఏ జీవరాశికి ఈ ప్రతిఫలాసక్తి లేదు ఎందుకని వాటిగా వికాసం లేదు నీకు యొక్క వికాసం ఉంది దాన్ని బుద్ధి వికాసానికి వాడుకోవాల్సి మనో వికాస పరిధిలోనే ఆగిపోయి అప్పుడు ప్రతిఫలం చేత బాధించబడు నేను చేసిన ప్రతి పనికి ఆయన అనుకున్న ప్రతిఫలమే రావాలంటే ఎక్కడే కురంటే వాన వద్దంటే అవుతుందా మరి కర్మఫలం కూడా నీ చేతిలో లేదు ప్రయత్నం నీ చేతిలో ఉంది కానీ చిన్నప్పుడు పరీక్ష రాస్తావు రాసి ఏం చెప్తావు తొంభై ఐదు వస్తాయి నాకు నేనంతా పక్కాగా వెరిఫై చేసుకున్నాను అంటాం అరమార్కు తక్కి వేసాడు మాస్టర్ వెళ్ళి ఫైట్ చేస్తాం నాకు లెక్క ప్రకారం ఇలా అలా అలా ఇలా నాకు తొంభై ఐదు రావాల్సిందే కదా నువ్వు తొంభై నాలుగు ఉన్నారే సేవ ఇంక నీ ఆసక్తి ఉత్సాహాన్ని చూసి సరిలే నిన్ను ప్రోత్సహిద్దామనే ఉద్దేశంతో ఆ అర కలిపేస్తాడు అవునా గురువు యొక్క కారుణ్యం నువ్వేమనుకుంటావు నేను పోరాడి మేస్టర్ దగ్గర కొట్లాడి మరి నా అనుమారిని నేను సాధించుకున్నానంటాడు ఎందులో ఉంది కరుణలో అహం లేదు కాబట్టి కరుణ స్థితికి చేరాలా సాధన స్థితిలో ఉండాలి ఎప్పుడు కరుణించాలంటే అవతలు ఉండాలి అంతేగా మరి సాధన దశలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది సేపడద్దు జీవితంలో ఎక్కువ సమయం ఎక్కువ సమయం ఉండదు ఈ ప్రపంచంలో ఎవరైనా అనారోగ్యం బాగా అవ్వాలి అనుకుంటున్నారా ఎవరికి అనారోగ్యాలు రావడం లేదా అనారోగ్యాలు పెరుగుతున్నాయి తరుగుతున్నాయి ఇది వరకు ఊరికి ఒక డాక్టర్ ఉండేవాడే పది ఓళ్ళకు కూడా డాక్టర్ ఉండేవాడు ఊరుకో డాక్టర్ కూడా లేడు పదివాళ్ళకు డాక్టర్ ఉండేవాడు భారతదేశంలో అప్పుడు అందరు ఆరోగ్యంగా ఉన్నట్టే కలెక్క ఇప్పుడు సందు డాక్టర్ ఉన్నాడు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు అనారోగ్యంగా అది ఒక్కటి చెప్పడానికి జీవనశైలి ఎంత మారిపోయింది ఎవరకు అందరూ ఆరోగ్య పద్ధతులనే ఆచరించేవాళ్ళు అనారోగ్య జీవన లేదు కాబట్టి ఆచార్య గారు ఎక్కడో పదివాళ్ళు అవుతారో పదోళ్ళు ఒకడే ఉండేవాడు ఎవడికో వాడికే అవసరం వాడే ఎడి తెచ్చుకునేవాడు కొన్ని దీర్ఘ వ్యాధులు వాడు తప్ప తరుణ వ్యాధులకి మందులతో అవసరం లేదు ఆహారంతోనే సరిపోయేది అలా సరి చేసుకోగలిగే జీవన శైలి ఉండేది ఇప్పుడేమైంది తరుణ దీర్ఘ సమస్య లేదు ఇప్పుడు సందు సందుకి మీకు ఆరంపేడా మరి ఆరోగ్యం పెరిగిందా అనారోగ్యం పెరిగింది ఇలాగే ఉండదు మన సాధనలలో నేను నేను నేను బలపడే కొద్దీ బుద్ధి బలహీన పడిపోవటంలో మనస్సు బలపడ కొద్దీ బుద్ధి బలహీన పడిపోదు లక్ష్యం సాధించుకున్నది కానీ లక్ష్యం అనేది ఫిజికల్ లెవెల్లో చూస్తున్నావు దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ బియాండ్ ఫిజికల్ అని మొదటే చెప్పాడు ఎంత కొండతో ఎంత మన్నుతో ఇన్ని ఇన్ని కొండలు తయారు చేయాలి లక్ష్యం అంటే అది కాదుగా లక్ష్యం అంటే ఫిజికల్ ప్లేన్ లో చెప్పేవి లక్ష్యాలు కోవు ఇవి టార్గెట్ ఓరియంటెడ్ టార్గెట్ కి తెలుగులో లక్ష్యం పనికి లక్ష్యం అనేది సంస్కృతి శబ్దం లక్ష్యం ఉండదు జీవితం లక్ష్యం అంటే ఏం చెప్తావు ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజు లక్ష్యాలు డైలీ టార్గెట్లు ఉండవు జీవితానికే ఒక లక్ష్యం ఉంటది నీ జీవితానికి లక్ష్యం ఇది సంస్కృత లక్ష్యం ఆ లక్ష్యం అనే శబ్దానికి వచ్చి టార్గెట్ దగ్గర పెట్టావు అప్పుడు ఏమైంది పరీక్ష రాశా టార్గెట్ అయిపోయింది జీవితానికి లక్ష్యం ఏమిటి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి జీవితం అండి ఇన్ని వేరియబుల్స్ ఒకే ఓరియంటేషన్ తో నడవాలి మరి అప్పుడేం చెప్తా అయిపోయా అంటే ఒక కాన్స్టెంట్ ని పెట్టి ఐనిస్టీ వెతికినట్టు వెతికాడ్ ఎంసీ స్క్వేర్ అని సీ పెట్టేడు ముందు ఎనర్జీ మీద ప్రయోగం చేశాడు రెండు వేరియబుల్స్ పెట్టుకున్నా తీసేస్తే హాకిన్స్ ఎంసీ స్క్వేర్ అనేది సగభాగం మాత్రమే కరెక్ట్ ఆయన పరిణామం వాదనలో అంతే తెలుసు ఇప్పుడు హాకింగ్ చెప్పాడు ఏం చెప్పాడు నశిని పెట్టుకో కాన్స్టంట్ గా అప్పుడు ఏం చేస్తావు అని నిరూపించేల్ దగ్గరికి మరి బ్లాక్ హోల్ థిరీలో ఈజీ పేర్ పనికిరాలి నథింగ్ నెస్ పెట్టుకోమన్నాడు సి బదులు నథింగ్ నెస్ ని పెట్టుకో అప్పుడు ఏమైపోయింది జీరో అదేరా బాబు పూర్ణ పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశ్వ పూర్ణం ఆదాయ పూర్ణమేవా అవశిష్యే చెప్పినటువంటి సూత్రం ఇదే రా బాబు అని ఉన్నది పూర్ణమే తీస్తే పూర్ణమే వచ్చింది పూర్ణంలోంచి పూర్ణం కలిపినా పూర్ణమే పూర్ణం ఎప్పుడూ పూర్ణంగానే ఉంది పూర్ణం పరిణామం చెందలేదు పూర్ణం ఎప్పుడు మారలేదు పూర్ణం ఎప్పుడు పూర్ణమే ఆర్యభటుడు సున్నా కలిపెట్టాడు కదా సున్నాకి ఇలాగే ఎన్నిబడ్డాడు దట్ ఇస్ బోత్ ఇండికేషన్ పూర్ణము శూన్యము నాలుగురు సో ఇప్పుడు ఒక సింహుని చూసి ఒక జింక పారిపోతుంది అంటే ఇప్పుడు ఆ రెండిట్లో ఏ గుణం ఉన్నట్టు ఎవరికి ఏ గుణం లేకపోతే అది వర్తించేరే పసుపు దాంట్లో రెండు గుణాల ప్రచోదనం కనపడలేదు ఇతర జీవులకు హాని చేసేటటువంటి లక్షణం కానీ తనను తాను కాపాడుకునేటప్పుడు కూడా ఆవు తనను తాను కాపాడుకోవడం చాలా కదా అండి సాధు చెందు దేనికైనా లొంగిపోతుంది అర్థమైందా ఇప్పుడు ఇక్కడ పరక పెడితే చాలు దానికి ఇంకేం అక్కర్లే అవునా కదా మరి అదే యుద్ధు యద్దు లొంగ తీసుకోలేదు అంత సులభంగా అది ఎద్దు నిమల్ తమోగుణం లేడివగుణం క్రోర జంతువు భయపడుతుంది భయ పెడుతుంది జంతువులు రెండు రకాలు భయపడేవి భయపెట్టేవి భయపెట్టేవాన్ని ఏమిటి క్రూర జంతువులు భయపడేవాన్ని సారీ జంతువులు ఈ రెండు మనిషిలో ఉన్నాయాలేవా మనిషి భయపడతాడు భయపెడతాడు భయపెట్టినప్పుడు క్రోర జంతువు లక్షణాలతో వ్యవహరిస్తాడు భయపడుతున్నప్పుడు సాధు జంతువు లక్షణాలతో వ్యవహరిస్తాడు కాబట్టి మనిషి భయపడకూడదు మనిషి భయపెట్టకూడదు అప్పుడే జంతువు ప్రవృత్తిని అధిగమించగలుగుతాడు అయితే ఈ సృష్టిలో ఏ జంతువు అయినా సరే వ్యవహారం కోసం వేటాడదు అంటే అర్థమేంటి ఆహారం కోసమే వేటాడుతుంది కానీ వ్యవహారంగా వేటాడు ప్రాణ నష్టం చే ఒక మనిషితో మనిషి ఏం చేస్తున్నాడు ఫిషింగ్ ఇది వాడి హాబీ ఆహారం కోసం కాదు తీరి కూర్చుని ఖాళీగా ఉండి బోట్ వేసుకుని హాబీగా చేసేస్తాడు కాబట్టి ఇప్పుడు వీడికేంటి వాళ్ళు చెప్పుకుంటున్న నాగరిక మానవుడు కంటే ఆదివ మానవుడు ఎన్నో రేట్లు బెటర్గా బతిగాడు ఎందుకని ఇప్పుడు ఆహారం కోసమే చంపాడు వ్యవహారంగా చంపల క్రమేపీ పరిణామకార క్రమంలో ఏమయ్యాడు క్రూర జంతువులే ప్రవర్తించడం మొదలెట్టాడు భయపడటం భయపెట్టడం రెండు లక్షణాలకి అలవాటు పడ్డాడు ఎదిగి ఎదిగి ఎదిగి టేమింగ్ ఆఫ్ యానిమల్స్ నేర్చుకున్నాడు ఇంకా ఎదిగి ఎదిగి ఆ యానిమల్స్కి ఇప్పుడు ఆహారం కావాల్సి వచ్చింది కోడి వ్యవసాయం ఇంకా ఎదిగేది గ్రూప్ లివింగ్ నేర్చుకున్నాడు ఇంకా ఎదిగేది గ్రూప్ కోసమే బతకడం నేర్చుకున్నాడు ఇంకా ఎదిగేది స్వార్థంతో ఇప్పుడు వెరీ న్యూక్లియస్ మైక్రో మినీ ఇప్పుడు తద్వారా ఏమైపోడు విశాలమైనా పరిమిత మోస్ట్ ఎంత న్యూక్లియస్ అంటే వాళ్ళు ఆవిడకి జరం వేస్తే విడికి ప్రాణం పోతుంది అంత తాత్కాలికమైన చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేనంత బలహీన మనస్సు కూడా అయిపోయింది మనస్సు బలహీనమైపోయినాక మనిషిలో బలమైన ఇంతకుముందు నలభై మందిలో ఒకటండి సమిష్టి కుటుంబాల్లో విడికి ఏదైనా అయిందనుకోండి మిగిలిన వాళ్ళు చెప్పేవాళ్ళు అరే ఏం కావాలి ఇంతమంది ఉన్నాం దానికి మేమున్నాం మేము చూసుకుంటాగా ఒకటి కొద్దిగా ఓటి సహాయం చేసేవాడు ఓటి సహాయం చేసేవాడు ఈ నలభై మందిలో నలభై రకాల మనస్తత్వాలు నలభై రకాల సమాధానం చెప్పగలిగిన వాళ్ళు అందులో సాధనాపరులు బలం ఉన్నవాడు ఫిజికల్ గా బలం ఉన్నవాడు మానసికంగా బలం ఉన్నవాడు స్పిరిచువల్ గా బలం ఉన్నవాడు ఇన్ని బలాలు కలిసి ఒక పెద్ద గ్రూప్ ఉండేది ఇప్పుడు ఆ గ్రూప్ కి ఏమవుతుందా ఏమయ్యేది కాదు బలహీన మనస్సుకు లేరప్పుడు అర్హు ఒకటో ఎవడో ఆరో ఉన్నా కూడా రెండు మిగిలిన పైకి లాగేసేవాడు సహాయం చేసేవాడు ఇప్పుడు ఏమైపోయారు చల్ల పెంకులు ఎందుకయ్యాడు ఉన్న ఊళ్ళో ఉపాధి లేదండి అనుకున్నాడు అంతే తక్కువ ఊరికి వెళ్ళటం మొదలుపెట్టాడు ఊరు మారిన తర్వాత ఒక ఏ ఊరైతే నాయకైంది అనుకున్నాడు ఏ ఊరైతే నాయకంటే అనుకున్నాడు ఏ దేశం అయితే అనుకున్నాడు ఇప్పుడు దానివల్ల ఏమైంది ప్రపంచం కు్రామం అయిపోయింది అనుకుంటున్నాడు వీడు కానీ వీడే కుమనస్సు కూడా అయిపోదు కుగ్రామం ప్రపంచం ఏం తగ్గిపోయింది ప్రపంచ విస్తీర్ణం ఏం తగ్గిపోలే నువ్వే మనస్సు పరిముజించుకుని పోయావు ఎంతగా పరిముజించుకుపోయావు అంటే అరచేతిలో ప్రపంచం వీడిపోయింది స్థాయికి వచ్చేసి భావంలోనేగా అంతా దానివల్ల ఎవరికి ప్రమాదం వచ్చింది ఇప్పుడు నీకు నీకే వచ్చింది సమస్య చెప్పుకోవడానికి మాత్రం వాట్సాప్ లో కొన్ని ఉన్నారు ఫేస్బుక్ లో కొంతమంది ఉన్నారు ఎన్ని వేల మంది ఉన్నారు నీకు జనం వస్తే మంచి విద్య ఉన్నాడు ప్రేజ మరొక మనిషితో కలిసి సహజీవనం చేయడం జరగాని వాడు నే నాగరిక మానవుడు అంటే ఇప్పుడు నీ తరం ఇంకో తరానికి ఏమి సంస్కృతిని ఇస్తుంది ఏ వారసత్వాన్ని ఇస్తుంది నువ్వు జీవించిందే కదా ఇవ్వగలిగేది పద్ధతి ఇవ్వలేదుగా అవునా కాదు మా నాన్నగారు వాళ్ళు పది మందిలో ఒకటిగా పుట్టాడండి మా నాన్నగారు ఆయనకి ఎట్లాంటి తెలుగుదండలు అందరూ నా వాళ్ళు అనుకునే పద్ధతి మా తరానికి వచ్చాము నేను నలుగురిలో ఒకటిగా ఆయనకి నాకు పోలిస్తే తగ్గిపోలే నాకు ఒకడే పుట్టాడు ఇప్పుడు వాడికి ఏమవుతుంది నా వాళ్ళు ఉంటారా వాడిగా కానీ నువ్వు ఎదిగితే అందరూ నా వాళ్లే కాదా అట్లా నువ్వు విశాల భావంలోకి చేరేటువంటి పరిస్థితిలోకి వెళ్ళాలి కాని తగ్గించుకుని తగ్గించుకుని తగ్గించుకుని జంతువు తగ్గిపోతే తగ్గించుకు పోగా నువ్వు ఏమవుతావు మనిషి మహా అయితే ఏమవుతాడు అయితే అవుతాడు అంతే అంతకుమించి ఏమవుతావు కాబట్టి సింహము లేడీ లేడు పరిగెట్టడం దాని ప్రాణధర్మం తనను తాను రక్షణ కోసం ప్రాణరక్షణ కోసం పరిగెట్టింది సింహం ఆహారం కోసం వేటాడింది తన తన ఆకలి తీరితే వేటాడదు అది కాబట్టి దీన్ని ఆ వేటాడే సమయంలో దాంట్లో తమోగుణ ప్రవృత్తి క్రూర క్రూర లక్షణం దాంట్లో లేకపోతే ప్రాణిని చంపలేదు ఆహారం కోసమే అయినా సరే దాంట్లో ఆ తమోగుణ ప్రవృత్తి విజృంభిస్తే తప్ప అది చంపలేదు ఆ సమయాన్ని ఆహారం తినగానే ఆకలి సల్లారిపోగానే ఆ గుణ ప్రవృత్తి చల్లారిపోయి అది మామూలు అప్పుడు చంపలేదు కనపడినా కూడా చంపలేదు ఇప్పుడు రెండింటి మధ్య ఆ వృత్తి ఉందా లేదుగా దాని ఆకలి సల్లారిపోతే దాంట్లో ఆ గుణం లేదు స్వభావం ఎప్పుడు బయటకు వచ్చింది దాని ఆకలి ధర్మం వల్ల వచ్చింది అంత మాత్రం చేతి ఇప్పుడు మరి దాన్ని దోషం కింద లెక్కేదా ఎంటర్ లెక్కేస్తావు ఎందుకని నువ్వు ఆకలి కోసం దంపుతున్నావుగా మంచి దమ్మటం లేదా మొక్కలను జంతువులను ఏదో దాన్ని వేయాల్సిందే వేయపడ్డావు కాబట్టి సాత్విక ఆహారం శాకాహారంలో లక్షణం ఏంటి ఆహారం వచ్చే లక్షణాలు మనసుకు చేరం మనసు స్థిమితంగా ఉంటుంది బ్యాలెన్స్డ్గా ఉంటుంది అది శాకాహారంలో ఉన్న విశేషం రజ గు గుణధర్మం చేత ప్రభావితం కావు అదే రాజసిక ఆహారం తిన్నావు అప్పుడు ఆ ఆహారంతో సహా గుణధర్మం కూడా వచ్చి కూర్చుంటుంది అప్పుడు మనసు ఎప్పుడు అస్థిమితంగా ఎప్పుడు ఎవరిని వేసేద్దామా చూడండి రెగ్యులర్గా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏదైనా ఒక ప్రాణి కనపడింది అనుకోండి మీరు ఇవాళ ఏ చేస్తే ఎలా ఉంటుంది అంటావు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఏ మేక పిల్లలు ఉంటాడు సాత్విక ఆహారం తినేవాడికి ఏమనిపిస్తుంది ఆహా బలే ఉందిరా అందంగా ఉందిరా మేక పిల్ల అనిపిస్తుంది అదే తామసిక ఆహారం తినేవాడికి దీని ఏ చేస్తే ఇవాళ దాని ఇంటికి వెళ్ళాం ఇప్పుడు ఎలా చూసాడు దాన్ని అప్పుడు వీడి లోపల క్రూర జంతువు పనిచేసిందా పని వ్యవహానికి కూడా ఎలా కనపడింది అది అలాగే కనపడింది కానీ అది ఆకలేసినప్పుడే కొడుతుంది మనిషికి దాచుకోవడం దోచుకోవడం రెండొచ్చుగా ఆధారణలో ప్రవర్తించీవి దాచుకోదు దోచుకోదు ఒక చీమ మనిషి రెండే చీమ కూడా దాచుకోవడం దోచుకోవడం రెండొచ్చు నువ్వు ఎక్కడన్నా భద్రంగా పెట్టి స్వీట్ దానికి తెలిసిపోతుంది నువ్వు ఏమోనా పెట్టి భద్రంగా నాకు సరాసరి తెలిపోయి అక్కడికి వచ్చేస్తుంది ఎవరు చెప్పారు దానికి మార్గం తెలిసి అంతే దోచుకోవడం దాచుకోవడమో తెలుసు దానికి మనకీ తెలుసు సమాజం ఏదైతే నీకు ఇచ్చిందో సమాజానికి నువ్వు తిరిగి వారా ఏ సమాజం నువ్వు ఎదగడానికి కారణమైందో ఆ సమాజ అభ్యున్నతికి నువ్వు ఏమైనా చేసేవా చేయలేదు అవునా అదేగా బ్రెయిన్ డ్రైన్ ప్రాబ్లం ఈ సమాజంలో చదువుకుంటున్నాడు ఈ సమాజంలో ఉన్న వనరులను ఈ సమాజానికి తిరిగిచ్చే సమయానికి వచ్చేటప్పటికి వేరే దేశంలో ఫ్రూట్స్ ఏమో వాళ్ళు అనుభవిస్తున్నారు పెట్టుబడి లేకుండా శ్రమ లేకుండా అవునా కాదు తద్వారా ఈ సమాజం నష్టపోతుంది అక్కడుండి ఈ సమాజాన్ని విమర్శిస్తాడు నాకు ఆ సమాజం చాలేదు అందుకే ఎక్కడికి వచ్చాను ఏ సమాజం నుంచి ఎదిగడినా దీనివల్ల ప్రయోజనం ఏమి నువ్వెక్కడ దేనికైతే న్యాయం చేకూర్చాలో ఆ న్యాయం చేయలేనప్పుడు మనిషి ఎలా అవుతావు అవుతావా ఆ సమన్యాయాన్ని వర్తింపజేయలేదుగా ఆ ధర్మాన్ని పాటించలేదుగా సమాజం అంటే నేను ఈ పరిమితులు ఎందుకు ఒప్పుకోవాలన్నావు అంతేగా మీ దగ్గరున్న లాజిక్యం ఏంటి సమాజం అంటే నేను ఈ పరిమితిని ఎందుకు ఒప్పుకోవాలి అన్నావు నేనెక్కడుంటే నా సమాజం అదే అన్నావు నేనెక్కడుంటే ఆ సమాజం నాది అదే అన్నప్పుడు నీకు ఆ సంస్కృతి వర్తించిందా ఏమరి వర్తించాలిగా ఆ సంస్కృతి వర్తించలేదు ఆ జ్ఞానం వర్తించలేదు ఆ జీవనం వర్తించలేదు దేశ కాలాలు మారినంత మాత్రం నువ్వు మారిపోయావు ఎట మారతావు నువ్వే మారావు ఎక్కడ పడేసినా రాయి రాయే ఇంతేనా కాదు ఇంకా ఎదిగని ఎవరు లేరుగా కంపేర్ అండ్ ద్వారా ఎదిగేవయ్యా అక్కడ కంపేర్ అండ్ కాంట్రాక్స్ ఛాన్స్ లేదు కొద్దీ ఇంకా సంకుచితం ఇంకా మిగిలింద రెండే దాచుకోవడం దోచుకోవడం రెండే రండి నేను ఎవరైనా విదేశాలే వెళ్తున్నారంటే అబ్బాయి కూడా ఏం లేదురా దాచుకోవడం దోచుకోవడం మీద బాగా ఆసక్తి కలిగింది అంతకుమించి వేరే ఏం లేదు అన్న నేను ఎంతమంది చూస్తున్నాను ముప్పై ఏళ్ళ నుంచి ఈ బ్రెయిన్ డ్రైన్ ఇలా పాఠం చెప్తున్న ప్రతి వాళ్ళ పిల్లలు అమెరికాలోనే ఉన్నారు ఎవరు తక్కువ కింద లేదు మూడవ తరానికి పాఠం చెబుతున్నా వీళ్ళ అమ్మ తరం దగ్గర మొదలు పెట్టారని పాఠం చెప్పడం అదే మీ అమ్మమ్మ ఆ తరం దగ్గర పాఠం చెప్పడం మొదలు పెట్టాయి వీళ్ళకి చెప్పే మీకు చెబుతున్నా ఇప్పుడు ఏకున్నా పీఠికలో ఉంటుంది మొదట సూర్యుడు సూర్యుడు మనము చెప్పాడు మనం లైన్ లో యాజ్ఞావల్కుడు యాజ్ఞవల్కుడు నుంచి వ్యాసుడు వ్యాసుడు నుంచి ఋషి పరంపర తా చివరికి ఆది శంకర్లు మళ్ళా విలువలు తీసుకొచ్చారు అన్నింటినీ ఎవరు చెప్పినా వేద వ్యాధులు చెప్పి చెప్పాల్సిందే కొత్తది చెప్పడానికి లేదు ఆయన చెప్పేసేవి ఆయన చెప్పిన వాడినే మార్చి మార్చి పలు రకాలుగా చెప్పుకుంటున్నాం అంతే ఎన్నైనా సరే నీకు అన్వయం అయ్యేట్టు నీకు నాకు నాకు అన్వయ భేదమే తప్ప వస్తుభేదం లేదు ఎవరు చెప్పినా ఆయన చెప్పిన వేదాలు చెప్పాల్సిందే ఆయన చెప్పిన ఉపనిషత్తులు చెప్పాల్సిందే ఆయన చెప్పిన బ్రహ్మ సూత్రాలు ఆయన చెప్పిన భాగవద్గీత చెప్పాల్సిందే అందుకే రామాయణం భారతం చదవాలన్నమాట చదవటం మొదలు పెట్టేటప్పుడు రామాయణం భారతంతో మొదలు పెట్టాలి ఇతిహాసాలతో మొదలు పెట్టాలి తర్వాత పురాణాలు ఆ తర్వాత ఉపనిషత్తు భాగవ్య శాస్త్రం చదువుకునేటప్పుడు ఎప్పుడైనా అట్లా చదవాలి మేము అటు చదువుకున్నాము మేము ఐదేళ్ల లోపలే మాకు పూర్తి అయిపోయినాయి ఐదు సంవత్సరాలు వయసుకొచ్చే నేను ఐదు సంవత్సరాలు ఐదు నెలల ఐదు రోజుల ఐదు గంటల ఐదు నిమిషాలకు చేరాను స్కూల్లో దానికి ముహూర్తం ఎక్కటక్కర్లా అది అక్షరాభ్యాస ముహూర్తం ఆ సమయానికి తాతగారు అక్షరాభ్యాసం చేశాను అంతవరకు ఖాళీగా ఉన్నాయం చేస్తాం ఆడుతూ పాడుతూ తాతయ్య దగ్గర అమ్మమ్మ దగ్గర నేర్చేసుకున్నాం అయిపోయణం రామాయణ భారతం భాగవతం నీతి సూత్రాలు చిన్నైశ్వరుని పంచతంత్రం ఇలా అన్ని ఖాళీగా ఉంటే నేర్చు నేర్చుకుంటూ రెస్పాండ్ అయ్యే కొద్ది నేర్పుతూ ఉంటారు అదే ఎప్పుడైతే అలవాటు పడిపోతామో ఇంకా నీకు చిన్నప్పటి నుంచి అదేగా విద్య బాల్యంలోనే అన్ని స్థిరపడిపోయినా కొద్ది అన్ని మిగిలిన మేధాశక్తికి చదవడానికి పెద్ద సమస్య సేపు చదువుతావు కాకపోతే ఏమిటంటే ఇతిహాసాలు చదవడం వల్ల ధర్మం బలపడుతున్నది బాగా ఏది ధర్మము ఏది ఆచరణలో ధర్మం అంటే ఏమిటి అని స్పష్టంగా తెలుస్తుంది ఎవరైతే రామాయణం భారతం సరిగ్గా చదవరో వాడికి ఆచరణలో అన్ని సందేహాలు వాళ్ళు రాముడు కొడడం ధర్మమా అధర్మమా చర్చ జరుగుతుంది అక్కడ కవి రాసిన వాళ్ళు ఆ పక్షంలోనూ రాస్తాడు ఈ పక్షంలోనూ రాస్తాడు ఫైనల్గా లెక్క తెలుస్తాయి ఆ క్రమంలో చదువుతాం అనుకో అప్పుడు నీకు అలా కొన్ని సంఘటనలు చదివేటప్పటికీ ఏమైపోతుంది ఓ ధర్మ నిర్ణయం ఇలా చేయాలి? ఈ అంశాలను ఆధారం చేసుకుని చేయాలి? ఇలా మనసులో నీకు స్థిరపడుతున్నాను అట్లాంటి రామాయణంలో చాలా వస్తాయి సంఘటనలు భారతంలో చాలా వస్తాయి ధర్మ సంకట పరిస్థితులు వస్తాయి ఇది కరెక్ట్ అంటే అక్కడ ఆయన నేరేషన్ ఇస్తాడు ఆ పాత్ర ఉచితమైన ఇస్తాడు ఆ పాత్ర ఎందుకు ఎలా చేసిందో ఇస్తాడు ఇది కరెక్ట్ చెప్తాడు కాబట్టి ఒకప్పుడు ఒక్కొక్క వ్యాఖ్యానంలో ఉండకపోవచ్చు నువ్వు సంతృప్తి చెందవు అప్పుడేం చేస్తావు అన్వేషిస్తావు భగవద్గీత అమ్మగారు నాకు పదహారు పదిహేను ఏళ్ళ వయసు అప్పుడు నేర్పారండి గీతాయజ్ఞం జరిగింది ఆయన విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఇక్కడ గాంధీ మున్సిపల్ హై స్కూల్లో చెప్పారు రోజులు వెళ్ళాం నేర్చుకున్నాం విన్నాం ఇంటికి వచ్చిన తర్వాత అడిగింది ఏం నేర్చుకున్నావురా ఆయన పద్దెనిమిది రోజుల మీద బాగా చెప్పింది ఏమిటి స్థితప్రజ్ఞుడవు కా స్థితప్రజ్ఞవైతే తగు వీలు లేదు వేదాంతంలో ప్రవేశించాలంటేనే నువ్వు ప్రజ్ఞావంతుడమై ప్రజ్ఞలో స్థిరపడిన ఉండాలి అప్పుడే వీలు ముందు అదైన మిగిలిన ఆలోచిస్తాను ప్రజ్ఞ సారాంశం పట్టుబడలేదా డిపోయి మరి అదే భగవద్గీత ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నాయి తర్వాత అవన్నీ పరిశీలించడం మొదలుపెట్టాడు అది వృధా అయింది ఇప్పుడు ఆ పునాది మీద మిగిలిన నిర్మాణం చేశాను ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు అరవింద్ ఆశ్రమానికి అరవింద ఆశ్రమానికి ఆయన అడిగాడు వివేకానంద సరోస్వం చదివేవా అని అడిగాడు చదివానండి అన్నాడు అరవింద్ని గీతా దర్శనం చదివేవా చదివానండి అన్న రెండింటినీ పోల్చి చెప్పైతే అన్న మహానుభావుల దగ్గరికి వెళ్తే ఇలాగే ఉండదు ప్రశ్న సమాధానం అంటే నాలాగేపు నేరేటివ్ గా గుర్చపడేవారు చెప్పరు ఒక అంశాన్ని స్పృశింప చేసి అట్లా నువ్వు ఎదిగే కొద్దీ నువ్వు అడిగే ప్రశ్నలు వేరుగా ఉంటాయని చెప్పే సమాధానాలు వేరుగా రావు గారిని ఒక ఆయన ఉండేవారు అడ్డాడలో ఆయన అరవిందుని శిష్యులు వారు అరవిందుని సాహిత్యం అంతా తెలుగు సాధి చేశారు అరవిందుని ఇంగ్లీష్లో రాశారని ఆయన హృదయాన్ని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి యోగంపై లేఖలు అని పదహారు వాళ్ళు అవి చదివితే యోగం అంటే అసలు ఏమిటో పూర్తిగా అర్థమైపోద్దు యోగంపై లేఖలు లెటర్ సాన్ యోగ నీకు ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో తెలుగు రావు రావు గారు అడ్డా ఇట్లా ప్రతిదాంట్లో ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి అందరూ ఏదో చలామణి చేసుకుంటుంటారు అది వేరే విషయం ప్రతి ప్రమాణపూర్వక గ్రంథాలు ఉన్నాయి లక్ష్మణుని రావణాసు దగ్గరికి వెళ్ళి రాజనీతి నేర్చుకోమంటాడు రాముడు మరి ఆ సందర్భం చదివితే కదా తెలిసేది కుంభకరుడికి విభీషణుడికి మధ్య సంవాదం జరుగుతుంది ఏది ధర్మం అది తారకి రాముడికి మధ్య సంవాదం జరుగుతుంది ఏది ధర్మం కైకకి దశరథుడికి మధ్య సంవాదం జరుగుతుంది ఏది ధర్మం హనుమంతుడికి సుగ్రీవుడికి మధ్య జరుగుతుంది సంవాదం ఏది ధర్మం అంగదుడికి సుగ్రీవుడికి జరుగుతుంది ఏది ధర్మం ఇట్లా ఆ రామాయణ గ్రంథం మొత్తం మీద ఏ సంఘటనలో ఎలా చెయ్యాలి ధర్మాన్ని ఎట్లా ఆచరించాలన్న దాని మీద ఆ పాత్రలు గట్టిగా మాట్లాడతారు మరి మన అంతకంటే అతిథులు అంతకంటే విభిన్నమైన విశేషాలు మన జీవితంలో కూడా ఏమి ఒక్క రాముడు పద్నాలుగు మంది అసురులని ఒక్కడే సంహరించాడు ఎంత దివ్యాస్త్ర సంపన్నుడై ఉంటాడు ఘడియ కాలంలో అది కూడా ముహూర్త కాలంలో అడ్డాడు రెండు గడియలు పద్నాలుగు వేల మంది అసురుల్ని రాక్షసుల్ని వ్యక్తిగతంగా యుద్ధంలో ద్వంద్వ యుద్ధంలో పద్నాలుగు మంది అసురుల్ని దండకారణ్యంలో ముహూర్త కాలంలో సంహరించేస్తాడు మాత్రం ఎంతటి దివ్యాస్త్ర సంపన్నుడై ఉంటాడు ఇవాడు అసలు దివ్యాస్త్రాలంటే ఎవరికైనా నమ్మడం లేదు ఆటంబాబుని నమ్మంటే నమ్ముతున్నాడు నీకు తెలుసు ఆటంబాబు తెలీదు అంతే కదా మరి అవే దివ్యాస్త్రాలు అధరణ వేళంలో ఉన్నాయి కదా అది ముఖ్యగా మరి ఎందుకు నమ్మలేవు ఇప్పుడు లేదు ఆ నేర్పేవాడు లేడు ఆ ప్రయోగం చేసేవాడు లేడు ఆ ఉపసం ఆనాటి కాలంలో ప్రయోగం ఉపసంహారం కూడా ఉండదు ఇప్పుడు ప్రయోగం మీద ఉపసంహారం లేదు ఆటంబం వేయటం అయితే జాతం కానీ వెనక్కి తీసుకోవడం జాతక మరి ఆనాటి కాలంలో అస్త్రాన్ని ప్రయోగించడము చేత ఉపసంహరించడము చేత మరి వాళ్ళకి మరి ఎవరు గొప్పవాళ్ళు వాళ్ళు మానవులే ఈ భూమి మీద నడయాడిన వాళ్లే అంతటి విద్య ఉండి కూడా అంతటి సమర్థత మానవుడికి ఉండి కూడా మానవుడు ఇప్పుడు ఎట్లా జీవిస్తున్నాడు మాంసం ఎంత సేవు జీవితం అంతా కంచం మాంసం వాట నాకేం కనబడదు ఎవరికాంజ్ ఇక్కడ ఏముందో అక్కడ అదే ఉంది ఇక్కడే ఆకలి భయాద్ర ఉందో అక్కడ ఆకలి నిద్ర అదే ఉంది కాబట్టి మానవుడు ఎదగదలుచుకుంటే ఏ సంస్కృతిని ఏ నాగరికతని ఏ ఏ సంస్కారాన్ని నేర్చుకుంటే ఏ సాధన చేస్తే అది ఉత్తర తరాలకి నిన్ను చూసి నీ తర్వాత తరాలు నిన్ను అనుసరించాలి కదా వాటికి ఆదర్శ ఉండాలా అక్కర్లేదు మన ఇంటో మన నీ పిల్లాడికి నువ్వే ఆదర్శ ప్రాయుడు నాకు అర్థం కాదు నాగరికత వాళ్ళున్నా ప్రపంచంలో నువ్వు కదా ఏమంటే మీరు మీరు ఇప్పుడు మీ జీవితం మీ తల్లిదండ్రుల దగ్గర నుంచే మీరు ఆదర్శంగా తీసుకుని చేశారా అంటే అబ్బే నేను మా నాన్న ఆయన దగ్గరే నేర్చుకోలేదనండి మరి ఇదేమి వారసత్వం ఒక తరం నుంచి మరొక తరానికి ఏమి ఇచ్చాము ఇప్పుడు డబ్బేనా మరి దాంట్లో ఏముంది విశేషం అధిక విశేషం లేదు అదే చెప్పేది నేను ఎందుకు చెప్తున్నానంటే వారసత్వా నువ్వు లేకపోతే మీ పిల్లలకు ఇవ్వాలయ్యా ఏమిస్తావు డబ్బు శాశ్వతం అది పోగొట్టడం వచ్చిన డబ్బును పోగొట్టడం నేనేం పడదు పోగొట్టదలుచుకోవాలనే నిర్ణయం రావాలి కానీ డబ్బు పోగొట్టడానికి బోల్డ్ మార్గాలు లక్షాధికారి భిక్షాధికారి అవడానికి ఒక సంవత్సరం చాలు తినే కాదు ఏం నిలబడిపోతుంది జీవితం విలువలు మానవత్వం దైవత్వం తినే జ్ఞానం అవి ఒక తరం నుంచి మరొక తరానికి అందాలి లేవరు ఎవరు నేర్పుతారు సృష్టిలో ఇంకెవర నేర్తారా నేర్పితే నేర్చుకోగలుగుతాడాసిబుల్ కదా కాబట్టి తల్లి తండ్రి ఎందుకయ్యావు ప్రజాపత్య యజ్ఞంలో భాగంగా అయ్యావు ప్రజాపతి దర్శనం అయ్యావు నువ్వు అది సనాతన ధర్మం అని చెప్పి వెనుక పెడిచేస్తున్నాయా కామపత్ని ఆవిడ ధర్మపత్ని మమధర్మపత్ని చా నిజ చెప్పిస్తాడు వివాహం అప్పుడే నీ ధర్మంలో సహకారం ఇస్తుంది ఆవిడంతే ఇంకెందులోనే ఆవిడికి బాధ్యత లేదు మన నిజ జీవితంలో ఎలా ఉన్నావు ఆ ఒక్కటి తప్ప మరి అదే ధర్మపత్రి అర్థకామాలకి ధర్మం అనేటటువంటి ఆధారం ఉంటేనే మోక్షం వైపుకు వెళతావు లేకపోతే ఎప్పుడైతే ధర్మ ఉన్నావో సహజంగా నీకు మోక్షకాంక్ష కలుగుతుంది ఎప్పుడైతే అర్థకామాలే ప్రధానం అన్నావో అప్పుడేమైంది మా తాత పది కోట్లు నేను వన్న కోట్లు మా తాత పది అంతస్తులు కట్టాడు నేను వంద అంతస్తులు కట్టాడు మా తాత పది ఫ్యాక్టరీలు కట్టాడు నేను వంద ఫ్యాక్టరీలు కట్టాడు లేదు పోగొట్టాడు అంతే కదా అల్టిమేట్ గా మరి అర్థకామాలలో దీనివల్ల వచ్చే తరానికి ఏమి ఇచ్చావు సేమ్ మా నాన్న బ్రెడ్ అండ్ బటర్ తినేవాడు నేను బొబ్బట్లు తింటున్నాను మా నాన్న అంత ఆరోగ్యవంతుడు నేనెంత ఆరోగ్యవంతుడు ఇదేగా కంపారిజన్ రోజువారీ ఎక్కడన్నా ప్రపంచం ప్రజలంతా ఎవరైనా ఎక్కడన్నా కూర్చొని ఏం ప్రపంచాల గురించి దర్శించుకున్నాడు అంతేగా అయితే ఫుడ్ వరల్డ్ లేకపోతే ఫ్యాషన్ వరల్డ్ లేకపోతే టెక్నికల్ వరల్డ్ లేకపోతే ఊహా ప్రపంచం ఫ్యాంటసీ వరల్డ్ అంతే నథింగ్ ఎల్స్ అంటే మరి ఇప్పుడు ఈ నాలుగిట్లో ఏమి ఇస్తావు నీ తర్వాత నానికి ఏం చూసి నేర్చుకోవాలి నీ మా నాన్న నేను ఏదో ఒకటి నేర్చుకున్నదై ఉండాలండి తేనా కదా అప్పుడే కదా ఆదర్శవంతంగా ఉండేది అప్పుడే కదా పనిష్ పటిష్టంగా పోనాది ఉండేది మా తాతగారి దగ్గర మా నాయనమ్మ దగ్గర మా అమ్మ దగ్గర మా నాయన దగ్గర ఇదిగో ఫలానా విద్య నేర్చుకున్నాను నేను అనే భావన నా దగ్గర ఉందనుకోండి అప్పుడు నేను వాళ్ళని ఎలా ఆదరిస్తాను ఏవి వాళ్ళ దగ్గర నేను పొందలేదు డబ్బులే పొందాను అనుకోండి అప్పుడు ఎలా చూస్తాను అప్పుడు ఇప్పుడు ఎలాగెస్ కనుక మనకు కావాల్సి వచ్చినప్పుడు వెంటిలేటర్ తీసేస్తే వాడు పోతాడానికి ఏమి నేను అమెరికా నుంచి ఎప్పుడు వస్తాడో అప్పుడు వెంటిలేటర్ తెద్దామని చూస్తాను లేదంటే సిజేరియన్ పెట్టేస్తాం పెట్టేసి ఏమండి పది నలభై ఐదు మాత్రం దాటనివ్వ మాకండి బడ్డుకు వసేటప్పుడు ముందే చెప్తాడు వాడి చేతుల్లో ఉందా లోపలి సిజేరియన్ ఆపరేషన్ ఓపెన్ చేసినాక ఆ నిమిషానికే బొడ్డు గద్దరించడం అంటే వాడి చేతుల్లోనే ఉంటుందా ఆ దాటిపోతే నక్షత్రం మారిపోతుందండి బుర్ర ఏమైనా ఇలా యాంత్రికం టెక్ వర్ ఇంట్లో ఏముంది ఆనాడు రేడియో ఉన్న రోజుల్లో ఏమన్నా మనుషులు సుఖంగా శాంతిగా జీవించలేదా ఇప్పుడు ఈనాడు ఏమన్నా సెల్ఫోన్ వాట్సాప్ ఫేస్బుక్ లో అంటే ప్రశాంతంగా జీవిస్తున్నాడా ఎవరు ప్రశాంతంగా ఉన్నారు ఎందుకని ఇంకే చికాకు లేదు వాడు ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్న చికాకులన్నీ మనకే లేదు ఇట్లా నేనేమంటానంటే ఇప్పుడు మూడు మేధస్సు పెరిగింది బుద్ధి పుష్లని పెరిగింది కానీ దాంతోపాటు అశాంతి కూడా పెరిగి ప్రయోజనం ఏమైంది అంటే ఏది పని నువ్వు మనిషివి కావు సరిగ్గా దానివల్ల ఏమిటి ప్రయోజనం లాకంత తెలుగు అడుగున్నావా ఎంతసే ఏ ఇంట్లో ఉంటావు ఎక్కడో ఒక గదిలోనేగా ఉంటావు నువ్వు యాభై గదులు కట్టుకున్నావు అండి యాభై గదులు ఉంటావా ఎక్కడ ఎప్పుడో గదులోనే ఉండేది నువ్వు అందుకని పూర్వం ఏం చేసేవాడు నలభై మందిన్న కాలంలో మండువాయిలు పెట్టారు హాయిగా ఉన్నారు వాడు విశ్రమించడానికే కదండి వేరే కదా మిగిలిన అన్నిటికీ కామనే కదా కామన్ కిచెన్ కామన్ హాల్ కామన్ టాయిలెట్ సపరేట్ బెడ్రూమ్ ఇట్స్ మండువాయిల్ అదే టెక్నాలజీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ ఫిఫ్టీ రూమ్స్ ఏం చేసుకుంటావు అంతే కదండి మా శ్రీమతి గారి పైన ఏం చేసుకుంటావు పైన ఇప్పటికే ఐదు రూమ్లు ఉన్నాయి మరిద్దరు మనుషులు ఏ ఏం చేసుకుంటావు కదా కాబట్టి మనం ఎక్కడో మన జీవిత లక్ష్యాన్ని నిర్ణయం చేసుకోవాలి అక్కర్లేదు అప్పుడే భౌతికం అయిపోటలాట్ వెల్ స్లీ అట్లా మానవుడు ఎప్పుడు సంకుచితమైన ధోరణి విడనాడా